నందగే మాకు ఇచ్చిన సమయం బట్టి ఉందాలు తెలుస్తున్నాం తండ్రి రోజే కాలంలో ప్రభా నిం చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని జీవనకరంగా చేయమని ప్రార్థిస్తూ వాక్యం పరుచుకునే దేవ కొన్ని ప్రభావిత మాకు తండి మా అనుగిన ఆహారం మాకు తండి తండ్రి ప్రార్థన చేసినట్లుగా మాకు తండి ఆహారం దయచేయమని అయ్యా తండ్రి అటువంటి ప్రభా ప్రార్థన విజ్ఞాపనం చేయడానికి తండ్రిలో ప్రార్థన చేయడానికి తప్పు దయచేయండి తండ్రి నేను మా హృదయాన్ని ప్రభా తండ్రి నేను ఏ అవసరాల కోసం ప్రార్థన చేయాలో మీ ఆత్మ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి పాట ద్వారా చూపించడానికి ఎక్కించి సుతించి గణపరచడానికి ఇటు సమయం జీవనకరంగా చేయమని బ్రతిమలాడుకుంటూ కేసు ప్రభు పేట బహువిన వేడుకుంటున్నాం తండ్రి అమేన్ భయపాడీ ఓ చిన్న మందాన్ని కంగీనాడు భయపడతీ ఓకీ నంద రాజ్యమం కానీ క్రియే tanara jaman ta ikiya gol in man sa tiliti teniti in ma ta tinopuni karichen tanara tanisi in kunnaru tanara tanisi in kunnaru naya padasi చూ చాలి బయ పడపి అక్షయని వాడా వర అక్షయ నీలవాడా వర కృష్ణ కావాన్ ను భయపాడ చిన్న మందే తిరూడు భయపాడేను తిల్ని పూ వతికి ది సమాధి బిని దిల్ చే పాడు ము అదే సోదర్ థ్యాంక్ యూ సోదర్ థ్యాంక్ యూ సందర్కొ గొప్ప దేవ సరే మహమ్మతి గడిచిన కాలంతో కాచి కాపాడు కృపల్ భద్రపరు మమ్మల్ని కదిలకు నిలబెట్టు గురించి నేర్పించండి నేర్పించండి మీ వాక్యం గమనించిన తర్వాత మీరు అక్కడ మాట్లాడండి మాకు చేసుకుని తర్వాత గ్రహించి జీవితంలో అవలంబించుకునే తర్వాత సైనికులు దాన్ని అనవకూరికంగా ప్రశ్నించాలనుషేకం ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినం ప్రసంగ గ్రంథం మూడవ అధ్యాయం పదకొండు వచ్చిన వాకి మందు బాగా ఉంటుంది దేని కాల మందు అది సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల ధ్యానమును నరుల ఉదయం లో ఉంచున్నాడు దాని దేవుడు చే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నకు అది చాలదు అలనియ దేవుడు ఇక విషయాన్ని మనం చెప్తున్నాం దేని కాలం చూస్తే ప్రతి దానికి ఒక సమయం కాబట్టి ఆయన ప్రతి దాంట్లోంచి మొదటి నుంచి కూడా ఆయన ప్రతిదీ పర్ఫెక్ట్ చేసింది దేనికాలం మనం చక్కగా ఉండినట్టు అంటే పర్ఫెక్ట్ చేసింది అది ఈ లెవెల్స్ లో ఇది జరగాల ఈ లెవెల్స్ లో జరగా అంటే మొదటి నుంచి సాధికారంలో ఆయన అన్ని పర్ఫెక్ట్ చేసింది అన్ని అన్ని పర్ఫెక్ట్ దేని కాలం నియమించిందో అది జరగాలని అయితే ఆయన శాశ్వత కాల ధ్యానము నరుల హృదయంలో ఉంచినడంత అంటే శాశ్వత కాల ధ్యానం అంటే యుద్ధములు శాశ్వత కాలం ఉండేది ధ్యానం శాశ్వత కాలం ధ్యానం గురించి అంటే శాశ్వత కాలంలో ఏం జరుగుతుంది ఆ యొక్క జ్ఞానాన్ని నలుగుంట దేవుడు దేవుడి క్రియను పరిశీలనంగా తెలుసుకున్నప్పుడు అది కాలదంట అంటే మన మన కాలంలో సరిపోదంట ఆయన క్రియలను పరిశీలనంగా తెలియకపోవటం మన కాలం కాలదంటే మన కాలంలో ఉన్నంత వరకు దాన్ని మనకు మన దేవుడు చూపించిన దాన్ని అది పర్ఫెక్ట్ గా అది ఎండి అంటే అంతగా ఆయన క్రియలు అంతగా ఆయన కార్యాలు గంభీరమైన అమోఘమని ఎన్నో విషయాలు ఉన్నాయి ఎందులో కాబట్టి అన్ని విషయాలు అవి తెలుసుకోవాలా అన్నప్పుడు మన తారని జరిపో కాబట్టి వాక్యం చెప్తుంది ఆ కొర కొరింజీ సంఘంతో చెప్తాడు కౌణ్ దేవుడు ప్రేమించే వారికి ఆయన అనుగ్రహించేది కంటికి కనబడ అంతా చెవికి వినబడు మంచి భుజయానికి దోచం కాలేదని చెప్తాడు అక్కడ అయితే అవన్నిటిని అది ఎట్లా భయంపరచబడతాయి అన్నప్పుడు అది పరిశీలనగా చేస్తుంటూ అది తరం చేయబడినప్పుడు అది స్లో మనం ఆత్మీయంగా మనం అర్థం చేస్తున్నప్పుడు అది ఏంటి ఆ పరిశీలన చేసే విధానాలు దేవుడు ఎందుకు అంతగా మనం మనుషులు అన్నప్పుడు ఎన్నెన్నో విషయాలు దేవుడు అక్కడ అంటే పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన అంటే మొదటి చెవురి వరకు పట్టి దేవుని పర్సెట్ లేకి అది జరగాలని చెప్పి దేవుడు దొక్కింది కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చింది తర్వాత ఆయన రక్తాన్ని కాచింది ఆయొక్క పనిని ముగించుకొని ఆయొక్క పనిని మనకు అప్పచెత్తి ఎన్నెన్నో విషయాలు ఆయన చూపించింది ప్రవక్తం ద్వారా దీని ఎన్నెన్నో విషయాలు అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అవన్నీ క్రిస్టియన్స్ మన తరలి పడిపోతుంట కానీ ఆ మూర్తి గ్రహణంలో చూసుకున్న వాటిని తన దాటిన ప్రవక్తులకు ప్రభుత్వానికి సంకల్పించింది బయలుపరచకుండా ప్రభుత్వం విధి చేయండి కాబట్టి ప్రతిదీ ఆయన బయలుపరచాలి బయలుపరుస్తూనే ఉంటాడని కాబట్టి తెలుసుకునే విధానము ఎందుకు మనుషులు తెలుసుకోలేని స్థితిలో ఉన్న ఆయన జ్ఞానాన్ని ఎందుకు పండుకోలేని స్థితులు ఉన్నారు అప్పుడు ఆ కొన్ని విషయాలు అక్కడ ఆయన శాస్త్రులు పరిసరలతో దేవుడు ఆయన వ్యవహంస వార్త ఎందుకు అధ్యక్షుడు ఆయన చెప్తా ఉంటాడు నేను లోకానికి వెలుగును అని అందరించి వాడు చీకట్ ఒక విషయం చీ వెలుగులో దేవుడు అక్కడ చెప్తూ ఉంటారు మరలన్నప్పుడు సెకండ్ టైమ్ అనక అక్కడ శాస్త్రులు పరీక్షలతో మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళు ధర్మశాస్త్రం ధ్యానించిన వాళ్ళు దేవుని యొక్క ప్రవక్తల కాలంలో ఉన్నవాళ్ళు ఒక దర్శలకు ఉంటుందండి కానీ వాళ్ళు అది అది అది నెరవేరే టయానికి అది పర్ఫెక్ట్ అయ్యే టయానికి వాళ్ళు గ్రహించలేకపోయినారు వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయినారంటే నాకు ఒక విధానం ఎందుకు ధ్యానించలేకపోతుందంటే ఇక్కడే ఒక వార్త మనం ఇదే ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ క్షణంలో ఇరవై నాలుగో క్షణం తీసినప్పుడు సత్యం అనేది ఉన్నది దాని దానిని దానిని పరిశీలన చేయగలవాడు ఎవరు చూడండి ఆయన చెప్పే వాక్యము ఆయన చెప్పే విధానాలు ఆ పద్ధతి జ్ఞానము అది సత్యమైనది అది బహు దూరంగా ఉన్నది బహులోటుగా ఉన్నది అంటే అది లోతుగా ఉందంట అంటే లోతుగా ఉంటుంటే చాలా లోతుగా ఉండాలి కాబట్టి అది మనం అది పరిశీలించాలంట ప్రతి దాన్ని ఆయన చేసిన ప్రతిది ఆయన జ్ఞానములో ఆయన ఎందుకు అంత పెట్టింది అన్నప్పుడు ప్రతిది మనం పరిశీలించాలంట ఎందు విహోమ గ్రంథాలను చదువుకోండి అని ఉన్నత కాబట్టి అన్ని క్రమంగా అక్కడ జరుగుతాయి అని అక్కడ ప్రవచనం ఉంది అక్కడ అయితే ఈ సత్యం అనేది బహు దూరంగా ఉందిన్నప్పుడు అది లోపల ఉంది దాన్ని పరిశీలన చేయాల చేయగలవాడే అన్నప్పుడు ప్రతిదీ మనం పరిశీలన చేసుకోవాలా ప్రతిదీ మన దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేయాలా దాన్ని రీసెర్చ్ చేయాల అందులో ఏం చెప్పబడుతుంది అనేది మనం తెలుసుకోకపోతే మనకి ఎందుకు ఎందుకంటే మనుషుల్లో చాలా విధానంలో దీప్తే ఈ లోకంలో ఏం తెరబోతుంది అని బైబుల్లో పట్టుకు చాలా మందిగా తెలియదు మనం ఏంటంటే ఆ రక్షణ బంధువులు మనం ఆదివారం ఆదివారం మనం చర్చలు పోతాము బాత్ చెప్తున్నాం అల్లు చెప్పుకున్నాం కానీ కానీ అది ఏం జరగబోతుందో ఏం రాబోతుందో అది పరిశీలన చేసి మనుషులకు ప్రకటించే ధ్యానం ఉండాలని ఇక్కడ దేవుడు అంత ధ్యానమే అది మనుషులకు ఎవరు కూడా అది కంటి బెనిపించదు అంటే మనుషులుగా ఉంటే కనిపించడం అది చరిత్ర అంటే కనిపించడం అది ఆత్మ వల్లనే అవి బయలుపరచబడతాయి అని మనకైతే దేవుడు తన ఆత్మ వల్ల అవి బయలుపరచుడు అభిషేకం ఉన్నప్పుడే అది బయలుపరచబడతాయి అని అక్కడ చెప్పబడుతోంది అయితే అది వివరిలో ఉండి దూరంగా ఉంది బహుదూరంగా ఉంది వాళ్ళని పరిచయం చేయాలంటే అది మనం తీర్చుకోవాలంట అది మనం తీసుకోవాలి ఎందుకు మనుషులు ఈ ఆ యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క విధానాన్ని స్థితిలో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఈ లోకాతీతమైన విధానంతో నా అత్యని కింద వాచంలో ఇరవై తొమ్మిదో వర్షంలో ఇది ఒకటి మాత్రం నేను కనుగొని తిని ఆయన దేవుడు నరులో నరులను యార్థవంతులుగా చూపించలేదు కాని వారు నానా విధర తంత్రాలను కల్పించుకుని ఉన్నారు నానా విధమైన తంత్రాలను కనిపించుకున్నప్పుడు ఆ తత్వము నువ్వు చేరుకోలేదు ఆ తత్తును అది మనం చూడలేము అది బయలుపరచకూడదు మన కంటి కనిపించదు చెవికి వినబడదు అది మన హృదయంలో చూడలేదు కాబట్టి నానాది తంత్రం అప్పుడు రకరకాలమైన విధానాలతో మనుషులు దేవుని యొక్క సత్యాన్ని విడిచిపెట్టి ఆయన శాస్త్రకాల జ్ఞానాన్ని పెట్టినట్టు ఎన్నెన్నో విషయాలు తన బిడలికి దయంత వచ్చే టయానికి వాళ్ళు ఏం చేశారు నానా విధమైన పంపాలు కనిపించుకోండి ఒక తౌలి నేను చౌలి వాళ్ళను ఒకరిని చీలవాళ్ళు అని చెప్తుంటారు అక్కడ అంటే కానీ దేవుని ఆత్మ ఒక్కడే బాక్సం ఒక్కడే మన మన తల్లి ఒక్కడే ఆయన ఒక్కడే అన్ని ఒక్కటే అని చెప్తారు కానీ అక్కడ ఏమైంది అంటే విభజించబడిన అంటే విభజించుకుంటున్నారు మనుషులు దేవుని వాక్యాన్ని విభజించారు అంటే అది ఒకే లయర్ లో పర్ఫెక్ట్గా ఉన్న వాక్యాన్ని ఏం చెప్పంటే విభజించుకొని రకరకాలైన బోధలతో వెళ్ళినప్పుడు అది వాళ్ళకి దూరమైపోతుంది వాళ్ళకి దూరమైంది అంటుంది కానీ ప్రభుత్వం ఆయన మీకు సమీప ఏదో ఏదో దొరికి కాలం అందు ఆయన వేసుకోమన్నది ఆయన దొరికే కాలం ఇది ఆయన ఆయన మనకు సమీపం మన పెద్దలో ఉన్న మన హృదయం రావడానికి ఆయన కానీ మనం ఎప్పుడైతే మనం ఆయన ఆయన మనం చూపిస్తామో అప్పుడది అది మనం గ్రహించగలం ఆ శాశ్వకాల జ్ఞానం అని ఏంటి అనేది దైవలు అనుకో మనకి ప్రవేశించగలం అది అది గ్రహించిన రోజు అమోదం ఉంటది ఆ విషయాలు మనకు దేవుడు మనతో మాట్లాడుకుంటే కలిగి రీతిగా అమోదంలో ఉంటది జ్ఞానం ఆయన జ్ఞానానికి మితి లేదు అంటే ఇంత గొప్ప దేవుడు ఆయన లెక్కకు మించిన బాహు కలిగిన తలంతులు అంటే మా నెడల ప్రభు కలిగిన తలంతులు అది లెక్కకు మించుని అది లెక్కించడానికి విక్రయ విస్తారంగా ఉంటే అంటే అంత పలంపడిగా ఉంది మన పట్ల ప్రభు ఆయన ప్రాణాళిక అంతగా ఆశ్చర్యండి ఆశ్చర్యకరమైనది ఏంటంటే మనము అంత గొప్పవనం రాజున్నాం దేవదేతలు ఎప్పుడు ఆయన పనిలో నిత్యం ఆరాధన చేస్తాం ఆయన ఘనపరుతుంది కానీ ఒక మనుషులు అంటే మన కోసం ఎల్చిపోకానికి వచ్చి తన ప్రాణాలు త్యాగం చేసి సమస్తం మనకు మీ అధికారం ఇచ్చి మనకు అన్ని విషయాలు బయలుదరిచి ఆయన ఒక పని అర్థిస్తున్నప్పుడు ఆయన విధానము అంతగా మనం ప్రేమిస్తుంటే మనం ఏ పాటి వాళ్ళు నరని దర్శిస్తే వారు ఏపాటి వాళ్ళు అంటే అంత అర్హత లేదు మనకి అయినా గాని ఆయన కృప ద్వారా ఆయన మరణం ద్వారా తన బిడలుగా ఆయన పిల్లలుగా మనం తయారు ఆయన పిల్లలకు తప్ప ఎవరికి అవి మనం ఆయన మన తల్లి లాగా మన కుమారు లాగా కాబట్టి ఈ ఈ విషయాలు మనం తెలుసుకొని మనుషులకి ప్రకటించాలి కానీ సాధారణమైన జీవితంలో ఏంటంటే ఇవన్నీ వాళ్ళు అర్థం కాదు అంటే వాళ్ళు ఏంటంటే రక్షణ పొందుకుంటే సరిపోతుంది అది ఒక విధానం ఒకప్పుడు నా జీవితం ఒక అంటే పనుకునే కానీ కానీ మన రోల్ ఏంటి మన సేవా జీవితం దేనికి సంబంధించింది అనేది అది పర్ఫెక్ట్ గా అది ఒక టైంకి కానీ అది అర్థం కాని కానీ ఒక విషయం ఏంటంటే ఆయనను ఎప్పుడైతే ఆయన నిల్లు ఆయన బిడ్డలు ప్రేమిస్తారో వీటికి రూపకంగా ఎవరైతే ద్వారా దేవుడు ఆ ఒక వాక్యం వాళ్ళు పోతూనే ఉంటాడు ఎందుకంటే చూడండి ఒక విధానం చూస్తే కొనే మనం చూస్తాం కొన్నేలు ఎంతగా ప్రార్థం చేస్తుంటారు కదా కొన్నెలు ఆయన చేతులు వచ్చి తువాత తగ్గించుకుంటాడు కొరియలు ఆయన ఎంత యథాపతి తన దర్శతో ప్రార్థన చేస్తాడు కానీ ఆయనకి విధానం తెలియదు ఎట్లా ముందుకు పోవాలనే మార్గం తెలియదు అంటే కానీ ఇంకొక ఇంకొక సమస్యతో ఉంటారు ఇంకొక బాధ ఆయన ఒక దర్శన కలుగుతుంది ఆ దర్శన నుంచి ఆలోచిస్తుంటారు అక్కడ ఇక్కడ కొన్నెలు ఏం నా పేరు వచ్చి తువాత ఎట్టి బాగుందని ఇంతకాలం వేసుకున్న దేవుడు వచ్చి ఇది మార్కు ఎట్లా ముందుకు పోవాలా అంటే భక్తి ఉంటే సరిపోదు ఇంకొక ఏదో ఉంది దీనికి పరమార్థం ఏదో ఉంది ఏదో ఒక విధానం ఉంది దేవుడు కుటుంబం వాళ్ళు అంతా ఇది మీకు అంత ఆశన్నప్పుడు దేవుని బయటొచ్చి చేతులతో అక్కడ మాట్లాడటం చేతులు ఆ దర్శనం ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు అర్థం కావాలి అప్పుడు ఏమంటున్నాడు అక్కడ అర్థం కాకుండా దేవుడు చెప్తాడు దేవుని దేవుని చెప్పినప్పుడు సంయమించుకున్న వాటికి వెళ్ళిపోమినప్పుడు అక్కడ వెళ్ళిపోయినప్పుడు అక్కడ పోయిన తప్ప అప్పులు అంత అర్థం అవుతుంది ఇది ఈ యొక్క చట్టస్థురాల జంతువులు ఇది నిజంగా ఎక్కువ సంతి కాదు ఆ దర్శకు కామెడం ఆలోచించిన కాని అన్నిటి గురించి చెప్పబడింది అంటే రకరకాల జాతులు రకరకాల తెగల వారికి సంబంధించింది అని అక్కడొచ్చి ఆయన గురించి అప్పుడు ఎంత వివేచన వచ్చింది అప్పుడు అప్పుడు దర్శనానికి అర్థం కానీ ఆక్చువల్ కానీ నేను ఒక దశలో మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తుంటూ మనం మన కాలం గడుపుతూ ఉంటాం ప్రార్థన చేయాలి చాలా ముఖ్యమైన ప్రార్థన కానీ ప్రార్థన చేస్తూ అట్లేనండి కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన తిరుగుతుంది సేవలో మనకు ముందుకు పోవటం అంటే దేవుడు ఎన్నె విషయాలు బయలుపడుతుంది చిన్న చేతుడు అక్కడ నుంచి నాకు ఇది అర్థమయ్యేంత వరకు కథలు అని తీరు మంచి ఉంటే కొన్నెల తువార్త వేయడుగా తొన్నేళ్ళ కుటుంబంతో రక్షణ పొందాడుగా ఆ వివేతున దర్శనకు అర్థం ఆ ఒక అది దేవుడికి చెప్పవలసిన దర్శనం అనేది అర్థమయ్యడుగా అర్థం కాకపోయింది ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుడి సేవలో మనం ముందుకు పోవటమో అప్పుడు మనకు అవన్నీ బయలుపరచబడతా ఉంటాయి ఈ యొక్క పేరు నుంచి మనం మనం చూస్తూ ఉన్న విషయం అప్పుడు కొనే కుటినంత రక్షణ పొందుతాం అప్పుడు బాధ్యతలు పండుకోవటం ఇవన్నీ చూపడం ఇవన్నీ చూసుకోవడం అంటే అప్పుడు కొనే రక్షణ ఒక సాధారణమైన భక్తి త్వరలాగా ధర్మకార్యాలంటే బాగానే ఉంది కానీ దేవుడు సూచనలో హృదయాన్ని ఇది ఇంకా ఇంకా ఇది పంపించిన తత్వం యొక్క రావాలా కానీ అందరు సర్వ సత్యం లేదు బావాలి కదా అంటే తత్వం తెలుసుకున్నప్పుడు ఇక సర్వసత్వం సత్యం అంటే పడిపోతుంది కదా కానీ సర్వసత్వం మీకు నడిపిస్తాడు దేవుని ఆత్మా అన్నప్పుడు ఆ సర్వసత్వమే దేవుని యొక్క చాటి జ్ఞానం అని తెలుసుకుంటాయి కాబట్టి అవి ఆత్మ అది బయలుపరచబడతాయి అని కానీ మనిషిని రకరకాలుగా తంత్రాలు పెట్టుకొని ఒక్కొక్కరు ఆ రీతిలో కూడా కానీ మనం తప్పుగా మాట్లాడదు కానీ మనకు తెలిసిందంటే బైబిల్ వాక్యం ఈ రీతిలో ఉందా దేవుని వాక్యం ఏ రీతిగా బయటపరచబో చెప్పబడుతున్నప్పుడు మనం ఏ రీతిగా ఉన్నాం అనేదే కదా విధానం ప్రభుజీ పిచ్చారు కదా కానీ భవిష్యత్తులో ఏం జరగదు అనేది అక్కడ ఉంటాడు కానీ ఆశ్చర్యకరమైన నేను లాస్ట్ టైం ఒకసారి వాక్యం ప్రకటన స్టార్ట్ అయినాక వ్యవహన్ గురించి చెప్తా నాకు చాలా ఆశ్చర్యకరం అనిపించింది అక్కడ వాక్యం నేను నేను రికార్డింగ్స్ ఉన్నప్పుడు వ్యవహాన్ ఇద్దరు పరిగెత్తలేదు సమాజ్ దగ్గరకి యోగి వ్యవహాన్ సార్తలు అక్కడ పరిగెత్తినప్పుడు చేతుల కంటే ముందుగా యోహన పరిగేది అంటే రన్నింగ్ రే అంటే ఆత్మీయ స్థితిలో కూడా మన రేసు అంటే మన రేసు మన గుడి మన ప్రజే కానీ తెలుసుకోవాలా తెలుసుకోవాలన్నాక ఆ పథన అలాంటి ఆసక్తి మనలో రేగాల మనం రేగినప్పుడే ఈ సత్యాన్ని మనకు ప్రభు మనకు అనుగ్రహిస్తుంటాం మన చోటు ఇవ్వాలి ఆయన వాక్యానికి మనం చోటు ఇచ్చినప్పుడు సత్యం మన స్వతంత్రగా తయారవుతుంది అదే విషయము ప్రభు అక్కడ యూజిత్ శాస్త్రులతో నీకుతో చెప్తా ఉంటా అక్కడ కానీ వాళ్ళు అంటారు నేను ఎవరికి దాస్తుడి ఉండలేదు నువ్వేమి అసలు చెప్తున్నావు అని వాళ్ళు చెప్తున్నప్పుడు పాపమున్న ప్రతి ఒక్కరు పాపానికి దాసుడు అని అక్కడ అంటే పాపం అంటే ఏంటి పాపం చేయలేదు కదా అంటే ఆజ్ఞ పాపం అని అది పాపం అంటే ఏదో నాణ్య చేయడం లేదు సంతమంది కానీ ఆజ్ఞని అతిక్రమించడమే పాపం అని అక్కడి వరకు అర్థమవుతుంది కానీ ఇక్కడ ఈ ఆయన చెప్పిన విధానాలు అది ఎవరుగా అర్థం అంటే అది పనిచేస్తే ఒక పరం చదువుతుందంట చూడండి అట్లనే గ్రహోని భక్తుడు కూడా దేవుడు అంతగా ప్రేమించిన శిష్యులు అన్నారు అంటే ప్రేమించిన శిశువుని ఎందుకు పెట్టినట్లా అంటే అందరూ ప్రేమిస్తలే రా అన్నప్పుడు అందుకే ఒక డివైడేషన్ వస్తారు అక్కడ శిష్యులు ఎవరు గొప్పవాడు ఎవరు గొప్పవాడు అక్కడ అందరూ ఒక సమంగ లెవెల్స్ లో ఉన్నారు దేవుడు అంటే మన అంతా ఒకటే లెవెల్స్ లో ఉన్నారు కానీ అక్కడ ఏకబాబు చెప్పే సమాధానం చాలా ఆశ్చర్యకరం ఉంటారు అక్కడ ఏం చెప్తారంటే ఎవరైతే ఈ చిన్నపిల్లలాగా తగ్గించుకొని ఉంటారో వాళ్ళే పర్లోక రాజ్యం గొప్పవారు అని చాలా ఇంటికి తెప్పేస్తారన్న ఆశ్చర్యకరం చెప్పేస్తా అంటే అంతవరకు అలా అందరూ వచ్చి మేపోవాలి నేను గొప్ప ఆ చెట్టులో మాట విన్నప్పుడు చిన్న పిల్లలు స్వభావం కలిగి ఎవరైతే ఈ చిన్న బిడ్డ ఎవరైతే ఉంటారో వాళ్ళే పర్లోక రాజ్యం గొప్ప ఉన్నప్పుడు అక్కడ అర్థమవుతుంది అంటే నేను చిన్నపిల్లలాడని తగ్గించుకుని బాగుంటే నేనే గొప్పవాళ్ళు నేను నేను గొప్ప అంటే చూడండి అది ఆయన చెప్పే విధానము స్పిరిచువల్ గా అది ఎక్కడికో వెళ్తుంది అంటే ఎంత ఆత్మీయమైన విధానం కదంటే ఎవరు తగ్గించుకుంటారు వాళ్ళు వెచ్చిపోగలుగుతారు అన్నట్లు చూడండి ఆయన ఎంతో ఆయన పక్షపాత కాదు అని ఒకే విధిగా కాబట్టి ఈ విధమైన విధానాలు మనం తెలుసుకోవాలంటే పరిశీలనలు తెలుసుకోవాలంటే పరిశీలిస్తే అన్నట్టు మనం పరిశీలించకపోతే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కాబట్టి మనం మోసపోవటం జీవితం లేదు కాబట్టి ఇదే సంవత్సరం చాలా మంది మూసపోతారు అక్కడ క్రీస్తులు అబద్ధ ప్రవర్తలు ఇచ్చారు అక్కడ ఉన్న తన ఏ వాక్యము విన్నా కానీ అది బైబిల్ ప్రకారంగా ఉన్నా లేదా అనేది చాలా ముఖ్యమైనది ఇది చాలా ఎందుకంటే ప్రతి వాక్యము పరిశీలన మనం చేయాలి ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంది ఇది దేవుడు వాటికి అనుగుణం ఉందా ఇది అనేది మనం పరిశీలించకపోతే ఎప్పుడు మనం తెలుసుకునే సంపూర్ణంగా ఆయన పెద్ద దేవుడు కాబట్టి ఆయన తెలుసుకోవాలంటే ఆయన జ్ఞానం తెలుసుకోవాలంటే ఆయనే జ్ఞానం లేదా ఆయన తెలుసుకోవటం జ్ఞానం ఎన్ని విషయాలు కానీ చూడండి అదే ఎనిమిదో అధ్యాయంలో అదే ఎనిమిదో అధ్యాయంలో ఆరో వచ్చిన చూడండి ప్రతి సంగతి ప్రతి సంగతిని విమర్శించే సమయం ఏర్పరచడం ప్రతిది విమర్శించే స్థాయి ఉంది ఏర్పరచబడి అంట అది ఎప్పుడు మనకు తెలుసు ఎప్పుడు లేని ఎడల మనుషులు చే అంటే ఆ ఒక విధానం ఆ తీర్పును లేకపోతే మనుషులు ఇప్పుడు జీవిస్తాం ఇప్పుడు జీవిస్తూ ఉంటారు కానీ ఒకప్పుడు మన ఇదేమి నమ్ముకున్నాం అంత బాగానే ఉంది అంత ఈ లోకంలో మనిషి ఎంజెన్ చేయాలా మంచిగా ఈ లోకంలో జీవాల జీవించాలా ఇది లోకంలో ఎందుకు వెళ్తారా మనం ఏంటో పాపం జీద్దంటారు ఇది ఏమి ఎక్కడ చెప్తామని చెప్పి నాకు అనిపించదు చిన్నప్పుడు పాత్ర మా ఊళ్ళో ఆయన ఒక్కడే ముక్కన వచ్చి ఒక లాండర్ పెట్టుకుని చిన్న లైట్ పెట్టుకుని ఆయన ఒక్కడే పాటలు పాడుతూ ఉండేది చిన్న చిన్నగా పిల్లలు అక్కడ పోయి ఆ నగరం చూసుకొని ప్రార్థన చేసుకునేవాళ్ళు అక్కడ అంటే ఆయన ఒక్కడే వచ్చేవాడు ఎందుకు వచ్చేవాళ్ళు కాదు ఊళ్ళో ఆయన ఒక్కడే కూర్చొని ఒక తండ్రి పండికి ఆంధ్ర పాటలు పాడుతూ ముఖ్య అన్నట్టు అప్పుడు నాకు నాకు బాధ్యత తెలిసిన నాకు నాకు తెలిసినప్పుడు అట్లా అంటే దేవుడు అంతగా దేవుడు ఎందుకు భయపరుచినట్టు కొంతకాలం ఇదంతా ఎంజాయ్మెంట్ గా ఉండాలి ఏంటి మళ్ళీ కొత్త ఏమి దేవుడు రాకేయండి ఆయన వస్తాడంట మళ్ళీ పాపం తీసుకున్న ఆయన చర్చిస్తాడంట ఇదేమో కన్ఫ్యూజ్ గా ఉంది కానీ ఆ యొక్క తెలి తెలియని వాళ్ళు ఇంకా కాబట్టి ఎందుకు దేవుడి ఈ విధానం మనకు చూపిస్తానంటే చాలా మంది తెలియదు రక్షణ దుండి కూడా తెలియదు కానీ ఇక్కడ ఏం చెప్తుంది అంటే అది బహుభయంకరంగా అయిపోతుందంట చూడండి తీరు భారం అవుతుంది కానీ సంభవింపబోన్నది నడులకు తెలియదు కాబట్టి ఎవరు కూడా తెలియదు అంట ఏం జరగబోతుందో ఎవరికి ఈ రోజు కూడా తెలియదు చాలా మందికి కానీ ఆ తెలియని దాన్ని దేవుడు మనకు తెలియజేస్తుండే ఆయన ఆత్మ ద్వారా ఆ యొక్క మనం తెలుసుకోగలుగుతున్నాం ఎట్లా జరగబోతుందో అని మనందరూ తెలుసుకోగలుగుతుంటే ఖచ్చితంగా దేవు కృప మన అందరి మీద ఉండగా మనం ఈ వాక్యం చూడగలుగుతున్నాం చూడండి ఎందుకు ఇది ఈ విషయాలు మన సంఘాలు మనం చెప్తే డిస్టర్బ్ అయిపోతున్నాం కానీ మనం దేవునికి ప్రేమ నువ్వు దేవునికి పాటించాలా ఆయనకు ప్రతినిధిగా నేను ఈ లోకంలో తీసుకొచ్చి వెలుగులాగా దేవుని ఈ లోకంలో తీసుకొచ్చినప్పుడు ఆ వెలుగును తీసుకోవాలి ఎందుకంటే చీకటి చోట్ల వెలుగు దీపంలో ఉంది అంటే ఆ చీకటి గల చోట్లు ఇది చీకటి కాలం ఇది కమలకాలం చీకటి కాలం ఈ చీకటి కాలంలో దేవునికి వెలుగు అవసరం కాబట్టి ఆ వెలుగులాగా మనం మారి ఆయనను ఆ నీకులు ఆ ఎందుకంటే వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళు తెలియకుండా పడి ఉన్నారు కాబట్టి వెలిగిపోతే బయలుదేరే చీకటి మాయమైపోతుంది కాబట్టి ఆ చీకటి వల్ల చోట్లకే మనం వెళ్ళాలా ఆయన విధానం అని ఏ రీతిగా నీసుకునేది ఖచ్చితంగా విధానం ఉంటుంది కాబట్టి చూడండి అది ఎలాగో సంభవించదో వారికి తెలియజేయ వారు ఎవరు తెలియజేయవారు ఎవరు ఎవరు తెలియజేస్తారు ఈ విషయాలన్నీ మనం తెలియజేయాలంట ఆమె నమ్ముకున్న బిడలు మనం తెలియజేయాలంట చూడండి పరలోక ముందా గాని భూమి ముందు అన్నిటిని ఏకంగా క్రీర్తులండి సమకూర్చాలంటే లక్ష్మి పత్రికలు ఉండి దేవుక విధానము దేవుక సంకల్పము పర్లోకి ఉన్న వాటిని భూమి మీద ఉన్న వాటిని అంటే నాకు ఈ మంద కలది ఇంకొక మంద రెండు మందలు కలవాలా కాపరి ఒక్కడే మంద ఒక్కటి కావాలా కాబట్టి ఆ ఆ యొక్క మందని ఈ మందలు కలపాలా కాబట్టి రెండు భారాలు మనకు అని జోడిచ్చింది ఒకటి లోపల ఉన్న వాళ్ళని ఒకటి బయట తువార్త చెప్పాలా అంటే ఇది బహుభారంతో చూడింది అంటే ఈ భారమైన ఈ భారమే కాదు కానీ దేవుని భారం అంటే దేవుడు నాకు ఇచ్చిన భారం అన్నప్పుడు అది అది దేవుని భారం కానీ భారం అనేది మనుషులు పెట్టుకున్నది ఆయన భారం కానీ దేవుడి సేవ కష్టగతమే కానీ పత్తి దాంట్లో నుంచి దేవుడు మనకు దేవ కల్పిస్తూ చూడండి ఎందుకంటే దేవుడు ఆయన చేసే పత్తిది పర్టెక్ట్ చేసింది కానీ ఆ పర్టెక్ట్ మనం ఏంటి అంటే ఆయన బుడలతో ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ చివరి వచ్చినప్పుడు ఎవరు కూడా అది ఆ చాచులు పరిస్థితులు ధర్మచు ఉపదేశకులు వాళ్ళు ఎవరు కూడా అది గ్రహించిన స్థితికి వచ్చింది ఆ టైంలో కానీ అందుకే యోహన్సు వార్తలో యోహన్సు వార్తలో అక్కడ చెప్తారు అక్కడ యోహన్సు వార్త ఎనిమిది అధ్యాయంలో ప్రభు ఒక విషయం అక్కడ ఆ మాట్లాడుతూ అక్కడ ఏంటంటే మరలా ఏసు ఎలుగు అధ్యాయము ఈరోజు పద పైన వచ్చినందు మరలా ఏసు నేను లోకములకు వెలుగును నన్ను వెంబడించేవారు నన్ను వెంబడించే వాడు చీకట్లో నడవక జీవకు వెలుగు గలి గుజన వారితో చెప్తున్నాడు అంటే మరణం సెకండ్ టైం దేవుడు వ్యాప్తం చేస్తుంది నన్ను వెంబడించేవాడు వెలుగు చీకట్లో ఉండక నిత్య జీవిత వెలుగలి గుంజనని వారితో కాబట్టి ఆయన వెంబడిస్తున్న మనం ఎప్పుడు ఆయన వెలుగును జరుగుతున్న వాళ్ళు చీకట్లో నడవక నిత్య జీత అంటే చీకట్లో ఉండేవాళ్ళు కాదన్నట్టు కాబట్టి తరిచెలు ఇందు గురించి నీవే సాక్ష్యం తీర్పు ఉంటున్నావు సాక్ష్యం సత్యం కాదు ఆయనతో ఆయనతో నేను ఎక్కడి నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళి నేను మెరుగుద్దిను కనుక నన్ను చూసి నేను సాక్ష్యం చెప్పుకునే కాబట్టి నేను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళితున్నానో మీరు ఎరగరు అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాదా ఆయన చెప్పిన విధానం అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళుతున్నప్పుడు అర్థం అంటే వీధి వీధిలో అంటే పరిచయంలో వీళ్ళంతా ఏంటంటే ఏదో ఆయనను శోధించాలా ఏదో ఆయనను ఏదో ఒక విధంగా ఆయన శోధించాలని ఆయన పని అని చేసుకుంటే ముందుకు పోతుంది కానీ ఏదో ఒక రకంగా శోధించాలా ఆయన పిలిచపడలే అని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారు బిస్తుడు ఎక్కడ కూడా మనం దేవుని వాచే చెప్పలేదొక అది ఆటంకపరచబడుతుంది కానీ ఆ టైంలో ఏం సమాధానం ఇవ్వాలా ఏం జవాబు చెప్పాలని ఖచ్చితంగా చూస్తూ ఉంటుంది అర్థం కాబట్టి అయితే ఇరవై రెండో చిన్నలో అందుకు వెళ్ళి చోటుకి మీరు రాలేరని నేను మీరు చెప్తున్నాడే తందుని చంపకుండా అని చెప్పుకొచ్చింది అప్పుడైనా మీరు క్రింది వారు నేను పైనున్నవాడును మీరు ఈ లోక సంబంధాలు నేను ఈ లోక సంబంధాలు కాను చూడండి క్రిందగా మీరు కింద నేను పై ఒక విధంగా చూస్తే చూడండి పైన వాడికి సమస్తం తేదగా కనిపిస్తూ ఉంటుంది కింద వాడికి ఏం కనిపించదు అది ఏం కూడా కనిపించు కాబట్టి మనం పైనవాడు అన్నట్లు అప్పుడు కూడా అర్థం ఎందుకు అర్థం కాదన్నప్పుడు దేవుని వార్తలు చోపిస్తలేదు ఆ ముంద ప్రజల కన్నీ విత్తనాన్ని పోలేదు ఐదు కళల విచారాలు ధనం నమ్ముకుంటే మనం మినిషిగా న్యాయంగా జీవించాలా అది కాదు అని సాంప్రదేశ్ అయిపోయి దానికి దానికి దానికి దాస అయిపోయి మన అక్కడే కానీ మనం పనులుకి సంబంధం లాగా అనే విషయం అక్కడ ఎందుకంటే అంత డీటెయిల్ గా చెప్పాను ప్రభు అక్కడ కాబట్టిక్కడ ఏం చెప్తున్నంటే ముత్త వచ్చినందులో ఆ కాబట్టి ఏసు తనను నమ్మిన యూధులతో మీరు నా వాక్యం నుండి నిలిచినవారైతే నిజంగా నాకు శిష్యులయ్యింది సత్యము గ్రహించగలరు అలా చూడ దేవుని వాక్యంలో మనం నిలబడాలంట దేవుని వాక్యంలో ప్రభులు మనం నిలబడినప్పుడు చూడండి నాకు శిష్యుల ఉంటారంట ఉంది కాకుండా సత్యం గ్రహించారంట కాబట్టి మనం ఆయన శిష్యులుగా ఉండాలా ఆయన సత్యాన్ని గ్రహించాల ఆయన వాక్యం అంటూ మనం నిలవాలా దేవుడి వాక్యాన్ని మనం హృదయంలో స్వీకరించాల మన ఆయన వాక్యం మన హృదయంలో పోకపోతే అది పని చేయదండి లేదా జ్వరం వస్తే మనం ఏం చేస్తాం ఒక టాబ్లెట్ వేసుకుంటాం ఏమేమి వేసుకుంటాం ఆ జ్వరం పోవాలా ఆ ట్యాబ్లెట్ లో మనం లోతలు పోతే ఆ మందు పనిచేస్తుంది అట్లనే దేవుడి వాక్యం మన హృదయంలో పోతేనే అది మనలో ఉండి కార్యశ్ధి కలుగు చెప్తుంటాం దేవుడు ఆ రీతిలో నడిపిస్తూ ఉంటారు మనం స్వీకరించకపోతే ఎప్పుడు కూడా మనకు మన జీవితం ఒక ప్రశ్నార్థక అనుసారంగానే ఉంటది కాబట్టి ఆయన చిత్తం లేదు ఆయన బిడ్డలకి ఎన్నో విషయాలు ఆయన చిత్తం లెక్కకు నిలిచిన బహు తలంపులు విస్తారాల తలంపులు ఇవన్నీ లెక్క తెలుసుకోవాలి మనం ఆ చిత్ర మన కాలం ముగించేంతవరకన్నా తెలుసుకొని అది ఇతరులకు మనం పంచుకోవాలా కాబట్టి వాళ్ళకి తెలియదు చాలా మంది కానీ ఎవరు తెలియజేస్తాడని చెప్తాడు ప్రసంగిందండి కాబట్టి మనం దాన్ని తెలుసుకొని దాని మనం అందించేవారిలాగా మనం ఉండాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు అయితే ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఆయన సైన్లో లేరు చదివి చెప్తారు కానీ ఇరవై ఏడు ముప్పై ఏడు వచ్చింది ఏం చెప్తాను అంటే ఇరవై అదే వచ్చింది కన్ఫ్యూజన్ అప్పుడు సత్యం మిమ్మల్ని పొటెన్షియల్గా కేర్ అంటే సత్యమే మనకు ఏమి సత్యం అన్నప్పుడు సత్యం ఆయన వాక్యనే సత్యం ఆయన వాక్యాన్ని స్వీకరిస్తే నువ్వు సత్యముల నుండి నీ పొటెన్షియల్గా అంటే దాట దాట్యముండి ఆయన దత్తకులు చూపిస్తాను సొంత కుమారులుగా తయారుస్తుంటే దాచ్యంలో ఉన్న వాళ్ళు కట్టని ఆయన వాక్యం ఎప్పుడైతే స్వీకరిస్తు వాళ్ళకి స్వతంత్రం వస్తాయంట అంటే దాసం నుంచి వాళ్ళు ఎన్నెలు పొంది స్వతంత్రులుగా ప్రభులు అప్పుడు వాళ్ళు ఏం అక్కడ వాడు మేము అబ్రహాం సంతానం నేను ఎన్నడను ఎవరినికి దాసులుగా ఉండలేదే మీరు స్వతంత్రలుగా చేయబడదని ఎలా చెప్తున్నావు అనేది పాపము చేయ ప్రతివాదు అందుకు తాపము చేయ ప్రతివాడు పాపములు దాసు ఎందుకు చెప్తున్నాను దాసులు నివాసం చేయదు కుమార్ ఎల్లప్పుడు చేయను అని చెప్తున్నప్పుడు వాళ్ళు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేర్చిన ఎడలా మీరు నిజంగా స్వతంత్ర ఎందు అబ్రహాం సంతానంలో నా తెలియదు అయినలో నా వాక్యం చోటు లేదు కనుక మీరు చంప ఎదురుతున్నారు కాబట్టి చూడండి ఎప్పటికీ దేవుని వాక్యాలకి మన చోటు లేదు వాళ్ళకి వాళ్ళ వాక్యం చోటు అబ్రహాం సంతానం చెప్పుకుంటున్నారు ప్రస్తుత జన్నారు రక్షణతో కానీ ఆయన వాక్యాలకి మన చోటు ఏం అంటే చూడదు ఎందుకంటే ఆమె వాక్యము చెప్పింది ప్రార్థన చేయండి ఆయన వాక్యం చెప్తుంది ఎన్నెన్నో విషయాలు దేవుడు బయలుపరుస్తుంది కానీ అవన్నీ విషయాలు వాక్యం మన హృదయంలో పేరుపోతే ఆయన ఎక్కడ బయలుపరచుకుంటారు మనకి వ్యవహారం పదవి మధ్యలో చూస్తారు పద్ధతి వచ్చింది మీరు నన్ను ప్రేమించేదాన్న నా ఆజుడు బయలుకొందరు అప్పుడు నేను తండ్రిని చేసుకుంటుంది ఆదర్ మీకు నీ ఎడ్డకొచ్చి తల్లి నేను మీకు బయలుపరుచుకుంటున్నాడు అక్కడ అంటే దేవుడు ఆద్యం దేవుడు వాక్యం మన హృదయాలు ఉంటే అప్పుడు దేవుడు ఆత్మ మన నుంచి అప్పుడు ఆయన బయటపెట్టుకుంటారు అనేక మంది విషయాలు ఆ సత్యాన్ని మనకి ముందు తీసుకొని పోతుంటారు అది కాబట్టి అలాంటి విధానాలలో ప్రభు మనకి చెప్పింది కానీ ఆయన సన్నిక నుంచి ఆయన వ్యాపించి మనం జరిగిపోతే అది మన చెప్తుడు కూడా మన దాన్ని అది మనం చేరుకోవాలా అది బహు లోటువంటి సత్యం లేదు దాన్ని పరిశీలన చేయాలా ఇవన్నీ తెలుసుకోవాలా ఇవన్నీ తెలుసుకున్నప్పుడు వ్యవహార భక్తుడు ఎంతగా ఆ శక్తి చూపించిందన్న చూపించే కాబట్టి ఆయన ఆత్మలో కొనుకోబడి పైకి అనేకమైన విషయాలు చూపిస్తాను ఆయన ఆత్మలు కొనిపోబడి తరలు ఒకటి అంటే పైన వారు తల్లి తెలుసు ఏం జరుగుతుంది తల్లి ప్రభు చూపించింది తన దూటి అంటే మనం చూడగలగల ఆ విషయం కాబట్టి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన వాక్యం ఏంటంటే ఆ రాజు రెండో రాజుల ఒకటే రాజ్యుల బ్రహ్మంలో నేను సాయంత్రం ఈ వాక్యం ధ్యానించు రెండో రాజ్యుల బ్రహ్మంలో ఆకొక దర్శనం చూస్తుండే ఒక ప్రవక్త రెండో రాజుల బృందము ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఏం చెప్తుందంటే నిఖాయ ఇక్కడు విహోవ తెలవిచ్చిన మాట ఆలోచించము విహోవ సింహాసన సింహాసీడై ఉండగా తర్వాత సైన్య మంత్రి ఆయన కుడి పాశమును ఆయన ఎడమ పాశమును నిలిచినట్టు సూచించింది అంటే ఆయనకు దర్శనం చూస్తున్నాడు ఆయన ఒక ప్రభక్త ఇక్కడ ఆయనకు దర్శనం చూస్తున్నాడు అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ పర్వకుంభం ఏం జరగబోతుంది పర్వకుంభం ఏముంది అనేది ఇక ఆచరణకు ద్వారా ఒక ప్రవర్తలాగా ఒక దేవుని దిగలాగా అయితే ఆహాబు రామోద్రాజు మీదకి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతని ప్రేరేపించు అని విభవ కెల ఒకడు ఈ విధంగాను మరి ఒక అంటే విక్కసం జరుగుతుంది పర్వ హేగన్ అప్పుడు ఏం జరిగింది అనేది ఇక్కడే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అక్కడ అంటే వాళ్ళంతా చర్చించుకున్నారు అక్కడ అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యువవ సన్నిధిని నిలవబడి ఒక ఆత్మ వచ్చింది అక్కడ చాలా చర్చ వచ్చి నేను అతన్ని ప్రేరేపించదు అని యువవా ప్రేరేపించదు ఆత్మ యోవ ఏ ప్రకారము నువ్వు అతని ప్రేరేపించదు అడిగింది ఎక్కడి నువ్వు అతను ప్రేరేపిస్తామని అడిగింది అందుకసే నేను బయలుదేరి నోట అబద్ధమ ఆత్మగా ఉందినని చెప్పగా ఆయన నేను అతన్ని ప్రేరేపించి జయమూ పోయి ఆ ప్రకారం చేయమని అతనికి ఇచ్చాడు ఇక్కడ మీరు చాలా మన బాగా గమనిస్తే చూడండి ఆయన తల్లిదీలో తైదక్కడ మిఖా ఉన్నాడు మిఖాయితే తరలి ఎక్కడ జరుగుతుంది సైతానుడు వాడు దగ్గర పర్మిషన్ తీసుకొని పోతున్నాడు పోయి మనుషుల్ని ప్రేరేపించి మోసగించి వాడు పనులు చేసుకుంటూ కానీ దేవుడు ఏం చెప్తుంది అక్కడ నువ్వు విజయం పొంతే సైతాము మన మీద విజయం జరుగుతుంటే ఎందుకు దేవుడు సైతాను మీద మన విజయం పొందలేకపోతున్నప్పుడు ఖచ్చితంగా మనం మసిపోయినప్పుడే కానీ ఇక్కడ ఆశ్చర్యం ఆయన తండ్రిలో లిఖాయినడు ఇవన్నీ చూడగలుగుతున్నాడు కాబట్టి అక్కడ ఏం జరిగిపోతుండో సైతాను పర్వ వారు ఏం చేస్తుండో అన్ని లిఖాయి చూస్తున్న తరలేకపోతే ఏం జరుగుతుంది కానీ చూడండి ఇప్పుడు మాటలు ఒక మికాయ లాగా మనం ఉంచి ఆయన తండ్రిలో ఉన్నప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగినప్పుడు తర్ లక రాజ్యంలో ఏం జరగబోతుంది ఈ లోకంలో ఏం జరగబోతుంది అన్ని ఖచ్చితంగా చూపిస్తుంది ఆయన చూడలేదు అక్కడ అంటే వాడు పర్మిషన్ ఇస్తున్నీ క్రీకేట్స్ దేవుడు అక్కడ చూపిస్తుంది అక్కడ అక్కడే అక్కడ అతనికి చూపిస్తున్నాడు అంటే మనను కూడా ఆయన తల్లిలో ఉన్నప్పుడు దేవుడు మనకి దుష్టుడు సైతాన్ని వచ్చి అక్కడ మోసగిస్తూ వాళ్ళ తల్లు మనుషులు మోసగిస్తూ వారి విజయం పొందుకుంటూ పోతున్నారు కానీ మనం ఏం చేస్తుంది మనుషులు లోకంలో పడి రోజాలతోని సమలతో బాధపడుతున్న దేవుడు అంత విధించి చేస్తా ఉండదు కాబట్టి కానీ మనము పరిశీలన చేసుకోవాలా అంటే మనము ఈ మిట్ మనం ఒక నిఖాయి మనం ఉండాలి ఆయన ఆయన కదా ఆయన దర్శనం చూపడం దేవుడు ఆ ప్రవక్త బయటపెట్టడానికి ప్రవక్తలు ఎవరు లేదు ఆతని బలి కావాలంటే ప్రవక్త కానీ పెట్టడం లేకపోతే దేవుడు దేవుని సేవలు దేవుని దాస్తులు ఆయన ప్రవక్త లాగా సేవకుల లాగా రకరకాల రూల్స్ అనిపించింది కానీ ఆయన ప్రొఫెసర్లున్నప్పుడు ఆయన ఆయన తెలుగు వచ్చినప్పుడు ఆయనకి ఏం జరగబోతుంది కానీ సైతాను వాడు పర్మిషన్ తీసుకొని దేవుని దగ్గర పోయి మంచిని నేను విజయం మరి ఆ తెలుసుకున్న మికాయ ఏం చేసింది మికాయ కని చూపించింది కాబట్టి ఇది చూసిన మనం ఏం చేయాలి ఆయన తల్లిదండ్రులుంటే ఏం ఆయన బయలుపరచడా ఆయన పట్టెని బయపరచడా ఏం జరగబోతుందో అవన్నీ చూసి అది మనుషులు చెప్పాలంట మనుషులు తెలియచితున్నాడు మోసపోతున్నాడు వాళ్ళు తెలియదు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియజేసే వాళ్ళు ఎవరు ఖచ్చితంగా మనమే దానికి తెలియజేయాలి ఈ యొక్క చట్టను మనం అనేక ప్రకటించి ఆయన తల్లిదండ్రులు కానీ చట్టంలోకి మనం అనుకున్న నడిపించాలా కాబట్టి ఇక్కడైతే చాలా ఆక్రమం ఇచ్చింది ఎక్కడ కూడా ధ్యానించే తప్ప కానీ నిఖా చూస్తాడు అక్కడ జోరు చూపిస్తాడు కానీ వాడు ఏం జరుగుతాడు అంతా దేవుడు చూపిస్తాడు నిఖా జరగబోతున్నాడు కాబట్టి మనం ఈ లోకంలో ఏం జరగబోతుంది అది మనం చూడాలా యోహన్ భక్తుడు కూడా అదే ఉంటది కాబట్టి యోహన్ భక్తుడు పలుకున్న రెవల్యూషన్ చాప్టర్ లో అక్కడ చెప్తాడు అక్కడ ఆయన కులకర తీసుకొని ఆలయానికి పొలం ఏమంటాయి అంటే ఆ కులకర ఇచ్చే దేవుడు చూడండి అంతగా అది అంతగా పిచ్చటానికి ఎదిగింది కాబట్టి మన ఆత్మలో కూడా మనం అంచెన్ దేవుని వాక్యం లేని బలపడి ఎదిగి అది ఆ శాశ్వత జ్ఞానాన్ని మన హృదయంలో వచ్చే మనం తీసుకోవాలా తీసుకొని దాన్ని మనం పరిశీలించి దాన్ని ప్రకటించి మనం ఆ యొక్క జ్ఞానంలోకి మన అభివృద్ధికి ఉంటుంది ఇదివల్ల కాబట్టి ఏసోబు జీవితంలో మనం చూస్తాం దేశం ఏసవ జీవితంలో ఆయన ఆ కళకలిన తర్వాత ఆ కలగలిన తర్వాత ఆ కళ నెరవేరేంత వరకు శీతల కనుక ఉంటుంది ఆ దానికి సంబంధించిన ప్రవచనం అక్కడ అక్కడ ఏం చేస్తా వాళ్ళు ఈ దేశం నుంచి ఆ దేశం ఆ దేశం ఈ దేశాన్ని తిరుగు తిరుగు చివరికి ఆ ఆయన చెప్తే ఆ కళ నెరవేరేంత వివ వాక్యం అతన్ని పరిశోధించి చూడను అని వాక్యం అక్కడ అంటే ఏసేపు ఆ కళ నెరవేరేంత వరకు ఎంతో జాగ్రత్తగా స్వక్షక్తిగా జీవించిన ఆయన దర్శనము ఆయన కళ ఆయన నెరవేరేంత వరకు ఆయన చాలా జాగ్రత్తగా జీవించి చివరి వరకు దాన్ని పోగొట్టుకోకుండా జీవించిన ఎన్ని క్రమశి ఏసేపు జరిగింది ఆయన ప్రతి క్షణము దేవుడు ఆయన ఆయన కృప ఉండి ఆయన తోడు ఉండి కరసాల అన్ని చిన్న సంతోల నుంచి ఆయన ఇది ఆ వాక్యము ఆ కళ నెరవేరేంత వరకు దేవుని వాక్ ఆయన పరిశోధిస్తూనే ఉంది కాబట్టి మనకు దేవుడు దర్శనమిచ్చిన మన అందరి జీవితాలు కాబట్టి ఆ దర్శనము నెరవేరేంత వరకు మనం దేవుని వాక్యం మనల్ని పరిశీలిస్తూనే మనం వెంటే విందరిస్తూనే ఉంటది కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అందరిపిచ్చింది పౌరులు కూడా ఆయన జీవితం ఆ దర్శనం వరకు చిరుగురు వరకు జీవించడం ఆయన వరకు అంత పర్ఫెక్ట్ గా కాబట్టి మన ఆత్మీయ చీతలు ఆ స్థితికి మనం ఎదిగి అనేకుల్ని ఆయన చలికి నడిపించాలా అనేకులు మందలు కరిచిన స్నేహితులు కంగాళించిన బాధలు భారం ఉంది కూరమైన చోదరు మళ్ళీ భయంకరమైన తప్పితుంది కాబట్టి కాబట్టి ప్రార్థన పూర్వకంగా మనం ఆయన సంగిక ఆయన కొరత మనం కనిపెట్టుకున్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు మనం ఆయన పేరు నడిపిస్తూ కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇవన్నీ పరిశీలించాలి వాక్యాలీ మనం స్వీకరించినప్పుడే అప్పుడు మన స్వతంత్రం మన దానికి విరదల మనమే బంధకాలు ఉంటే ఇతర ఇంటి వాళ్ళు ఏది ఇతర బండకాలు తేలింది కాబట్టి ఆయన వెలిగిలాగా మనం తయారు చేస్తుండే కాబట్టి లికాయ పడగలుగుతున్నారు కాబట్టి ఇంకా పాత్ర ఎంతమంది విషయభక్తులుగా దించు దర్శనం తిన్నా నిర్మితం కాబట్టి అదన్నీ బిడలుగా మనం తయారు కావాలా అలాంటి మనం ఆత్మలు ఎదగాల కాబట్టి ఇవన్నీ మన ప్రకృతి సంబంధంగా అది మనకు అర్థం కావచ్చు మన ఆత్మస్వరూపలుగా ఆత్మ సంబంధాలుగా తయారు కావాలంటే దేవునికి ఆత్మైన అభిషేకం మనం చెందుకోవాలా కబుని అడిగితే కట్టని వాళ్ళని చెప్తారు నాకు అడిగా అడి కానీ కానీ అక్కడ నదివారికి కొలత లేకుండా ఇస్తాను పశ్చిదాతిని వాళ్ళ కలతలేకులు జీవజల నదు అంటే దేవుని వాటి ప్రవహిస్త కట్ట నీళ్ళ నుంచి ప్రవహించాల అనేకులకి ఆ జీవ జలం పెద్ద అనేకులు రావాలా ఆ యొక్క దేవునికి మందిరం గడప కింద నుంచి ఆ యొక్క వాటర్ నీళ్ళు వచ్చినప్పుడు ఆ వాటర్ దాహం తీరుస్తున్నట్టు మనం తీసుకొని హెయిదా మనం కాబట్టి ఆయన మందిరాన్ని సాధించినట్టు ఆయన మందిరం అంటే వాళ్ళకి తరువాత మందిరం తయారీ మనలో ఉంటే దేవుడు వాకిలు కట్టును బయపచవ అందరూ కూడా కట్టు అయితే స్వీకరించి కగురు మన పరుస్తారు అలాంటి సేవలు మనందరూ అనిపించాలని వచ్చిన ప్రారంభం చేసి చక్కటి పరిశుద్ధులు దేవ నౌకరి తర్వాత తండ్రి ప్రభావ నా దేవుడు తిరిగి ఎనిమిది విషయాలు బయలుపరచింది పక్షిపక్షాల ధ్యానాన్ని హృదయాలు పెట్టారు కానీ అది పరిశీలించే మా తాను సరిపడుతావా కానీ మాకు మీరు తెలుసుకునే ఆసక్తి మాకు ఉంది తావా ఆచకాల ప్రాణాలు మీకు ఖచ్చితం లేదు ఎన్నెన్నో విషయాలు ప్రావా మా కొడుతున్నాయి ఆ విషయాన్ని మేము నేర్చుకోవాలా మా కాలం దించకముందు వాటిని ధ్యానించాలా ప్రావా వాటిని అర్థం చేస్తావా అనేటువంటి ప్రకటించాలా మీ వాక్యకి మా హృదయంలో చేతిగా ప్రభావా హృదయంలో లేకుంటే నేను ఏం చేయలేదు కావా మాలో ఏం లేదు ప్రభావ మీరు కలిసి దగ్గర రావాలి కానీ కూడా చేస్తలేరు ప్రభావ కానీ మేము చేపిస్తా ఉన్నా తండ్రి మా హృదయంలోకి రండి ప్రభావం అనేక అలాంటి ఆసక్తి మా పెళ్లి ప్రవ అలాంటి బిడ్డలకు తయారు చేసి మామూలు మేము తెచ్చుకోవాలి పక్షులను ప్రార్థించినా చాలా గురించి సమయాన్ని గురించి చాలా బాగా చెప్పారు దేవుడు మిమ్మల్ని అనిపించాడు మీరు చెప్తుంటే నాకు ఒక మాట అనిపించింది గుర్తు వచ్చింది ఆయన దొరుకుకాల ముందు ఆయన వెదుకుడి అనేది అన్నమాట ప్రతిదానికి ఒక సమయం కలదని స్టార్ట్ చేసిన తర్వాత మీరు చెప్తా ఉంటే ఎవరు లాంతలు వచ్చి స్వార్థను ప్రకటించారని చెప్పారు మా దగ్గర కూడా మాది సార్ బాగా ట్వంటీ ఇయర్స్ బ్యాక్కుంటే మా పరిస్థితులు చాలా దారుణంగా ఉండే చెరువులో మా ఊరు కనీసం వర్షం వచ్చిందంటే చాలా రకాల బయక పస్తు ఇల్లు ఎండాకాలం వస్తేనేమో ఇల్లు తగలబడిపోయాయి వర్షాకాలం వస్తే ఇల్లు మునిగిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆయన పోసుకొని ఒక లైట్ తీసుకొని ప్రతి ఇంటికి అమ్మ ఏం చేస్తున్నారని చెప్పుకొచ్చి చిన్న బైబులు రెడ్ కలర్ ది కొత్త నిబంధనతో ఉండేదండి చిన్న బైబిల్ ఆ ఆ బైబుల్ తీసుకుని తిరిగి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకి ప్రార్థన చేస్తా పెద్దోళ్ళకి స్వార్థ చెప్తా ఆయన చేసిన కష్టం ఆయన ఆయన స్వార్థను ప్రకటించే విధానంలో పడినటువంటి కష్టం ఆయనకున్నటువంటి ఆ తపన అనేది నాకు గుర్తొచ్చింది ఇప్పుడు నిజంగానే పాప ఎంతో మంది ఆ రకంగా ఎంతో శువార్తను ప్రకటించాలని తపన పడి ఆయాసపడి ప్రయాసపడి తిరుగుతూ ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక స్థితిలో ఆ మన పరిస్థితి అయితే వెనక చూసుకుంటే ముఖ్యంగా నా పరిస్థితి అయితే ఏదో నామక ఉన్నానేమో ఇంకా కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది జరగలేదేమో పరిపూర్ణత అనేది పరిపక్వం చెందలేదేమో దేవుడు ఆ సమయాన్ని నా జీవితంలో ఇవ్వాలని నేను అనుకున్నా నిజంగానే అంత భయంకరంగా నాకు ఎక్కడెక్కడో బైబిల్లో చాలా మంది మనం చూడని వాళ్ళు మన ప్రయాసం చూసాం ముఖ్యంగా పౌరులు పడిన ప్రయాసం చూసాం అబ్రహాంగ్ గారు పడినపై అవిశ్వాసం ఆయన పడిన ప్రయాసం చూసాం ఏబు గారు పడిన ప్రయాసం చూసాం వారి వారి కాలాల్లో వాళ్ళు సంపూర్ణంగానే ఉన్నారు కాని వాళ్ళ గురించి ధ్యానించుకుంటున్న మనం వాళ్ళ గురించి బైబిల్లో చదువుకుంటున్న మనం వాళ్ళకన్నా ఇంకా ముందుగా మెరుగ్గా ఉండాలి అనే ననే ఆశ లేకపోవటం అటువంటి బాధ లేకపోవడం అటువంటి భారం లేకపోవటం అటువంటి ప్రార్థనా జీవితం లేకపోవటం అనేది ఆ ఈ రోజునైతే లేదేమో అనిపిస్తా ఉంది కాబట్టి దేవుని ఉగ్రత ఈ రూపంలో వస్తా ఉంది ఆయా కాలను బట్టి ఆ కాబట్టి మనకి నాకు తెలిసినంత వరకు నాకు అనిపించేది ఏంటంటే రెండే రెండు ఒకటి మారు మనసు పొంది బాప్తిని తీసుకొని నమ్మి రక్ష రక్షించబడిన వాడు రక్షణ పొందిన వాడు చేయాల్సింది ఇంకా జనదనం అభివృద్ధి చెందాలి రావాల్సిన వాళ్ళు త్వరగా రావాలి ఇవి రెండే రెండు విధానాలు మారిన వాడు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి సంపూర్ణంగా దేవుల్లో ఉండాలి లోకంలో స ఉండాలి అట్లా ఉంటేనే ఆయన దొరికిన ఆయన ఉన్న కాలంలో మనం వ్యతిరే కనపడతాడు అనేది నాకు అనిపించింది మీరు ఆ రెండు ముఖ్యంగా స్టార్టింగ్ లో మీరు చెప్తా ఉన్నప్పుడు నాకు ఈ రెండు మాటలు గుర్తొచ్చు థ్యాంక్ బ్రదర్ సరే మనం ఇప్పటికే లేట్ అయిపోయింది ప్రార్థనలోకి వెళ్దామండి ఏమన్నా ప్రార్థన అంశాలు కొత్తగా తెలుగా సార్ కిరణ్ బ్రదర్ బ్రదర్ కిరణ్ కిరణ్ మన రజనీ గారు సన్నీ గారు రజనీ గారు వాళ్ళ రజనీ గారు వాళ్ళ మిత్రులు వైరెక్ట్ వాళ్ళకి చెప్పండి ఎఫ్ఐఎం దగ్గర చెప్పారు ప్రార్థన చేసుకుందాం అండి వన్ బై వన్ చేయండి అర్జెన్సీ ఉన్నా ఒకరితో స్టార్ట్ చేయండి కంటిన్యూ వన్ బై వన్ చేయాలి శ్రీవర్ల తండ్రి నందేవా నా కిషన్ సమయం గట్టి ఇంకెంతో వందనాలు నీకెస్ తెలుస్తున్నాం తేవా మనకు తీసుకొచ్చిన వాకి భాగం బట్టి నీకెంతో వందనాలు నీకే స్థుతులు తెలుస్తున్నాం తండ్రి ఏ రీతిగా తండ్రి నేన మీరు దొరుకు కాలము అందు తండ్రి ఆయన నేను వెతుకలేనని అండ్రి నా జీవితంలో అయా తండ్రి మీరు నన్ను వెతికి కనుగొన్న విధానం బట్టి ఎంతో వందనాలు భూమిపునాదులు ఇవ్వబడక ముందే నన్ను ఏర్పరుచుకున్నారు తండ్రి నేన నేను తప్పిపోయినప్పుడు తండ్రి నన్ను సంధించి తండ్రి నాయన ప్రభా నా జీవితంలో ఒక గొప్ప తండ్రి ఆయన అనేక తండ్రి నాయన మీరు ఆ సందర్భం తీసుకుని వచ్చిన విధానం బట్టి అనారోగ్యం బట్టి ప్రభా తండ్రి సమస్యలు బట్టి తండ్రి ప్రభా తండ్రి నేను అనేకమైన బాధల్లో తండ్రి లోకరీతమైన తండ్రి నన్ను శ్రమల్లో ప్రభా తండ్రి దుర్కు కాలం అనేది నా జీవితంలో మీరు తీసుకొచ్చిన విధానం బట్టి నేను ఆశ్రయించడానికి ఈ వాగ్దానాల్లో ప్రభా తండ్రి నేను కోరుకోటానికి నువ్వు ఇచ్చిన నేను అనేకమైన సందర్భాల బట్టి నేను ఆరాధించి కొనియాడుతున్నాను తండ్రి నైనా ప్రభా నా ప్రయాసం కాదు కానీ తండ్రి నా దుర్కు కాలం ముందు నువ్వు అనుమతించి తండ్రి నువ్వు నా పట్ల చూపించిన కృపను బట్టి నీకు ఎంతో బోధనాలు నేను ప్రయాస పడలేదు నేను నేను కనుగొనటానికి నేను వెతకటానికి గానీ తండ్రి నన్న నువ్వు సందర్భం తీసుకొని వచ్చి నీ సేవకుల్ని వాడుకున్నారు మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు తండ్రి నేను ప్రార్థనలో నా శక్తిని ప్రభా తండ్రి నన్ను పాప క్షమాపణలో ఉన్న తండ్రి నేను తండ్రి నేను ప్రభా జవాబులు తండ్రి పొంది విదానాని మీరు నేర్పించి తండ్రి నేను నా జీవితంలో తండ్రి అనేకమైన విషయాల్లో తండ్రి నా దుఃఖ కాలంలో నువ్వు నేను నేను కనుగొనటానికి ప్రభావ తండ్రి నేను దుఃఖ కాలం నిన్ను సంపాదించుకోటానికి తండ్రి నీ వైపు తిరగటానికి నువ్వు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు నీకే స్థూతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా ఆయన ప్రభా నా పరిస్థితిని మీరు మార్చిన విధానాన్ని జ్ఞాపేసుకుంటున్నాను తండ్రి ఆయన అలాంటి సందర్భాలు అనేకమైనవి ప్రభా తండ్రి అనేకమైన స్థలాలు అనేకమైన పరిస్థితుల్లో పడిపోయిన వాడుగా ఉన్నాయి బట్ నన్ను లేవనెత్తి ప్రభా నీ ఉద్దేశపూర్వకంగా నన్ను నిలబెట్టేందుకు నీకే వందనాలు నీకే స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఆయన నీ వాగ్దానాలు నిజము తండ్రి నేను ప్రభా నీ బిడ్డలని నిన్ను నీ మీద విశ్వాసం ఉంచేవారిని ఎన్నడూ సిట్టుకొచ్చారు నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా త్రి ఆయన వెంబడించే విధానము ప్రభా తండ్రి ఆయన మీరు వచ్చినను అనేక సార్లు తగ్గిపోయేవాడుగా ఉన్నాను బహు గొప్పది నన్ను స్టేర్ చేసి ప్రభా తి నీ సేవకుల ద్వారా నీ విశ్వాసుల ద్వారా తండ్రి ఆయన ద్వారా తండ్రి ప్రార్థన ద్వారా ప్రభా తండ్రి అనేకమైన కార్యములు ఏదైతే నువ్వు నా జీవితంలో చేస్తూ వస్తున్నావో దాన్ని బట్టి నీకు వదనాలు నీకే స్థూటులు చేస్తున్నాం ప్రభా ఏగా తండ్రి ఈ రోజు నీ బిడ్డలతో కూడి ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన సమయం బట్టి ఆయా ప్రార్థన విజ్ఞాపలు నీ సన్నిధిలో తీసుకొస్తున్నా తండ్రి ఈ సమయంలో బ్రదర్ కిరణ్ గురించి సిస్టర్ రజనీ గురించి కుమార్ సన్ని గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి కోవిడ్ తోటి బాధపడుతుండగా ప్రతి అనారోగ్యం నేను గర్థిస్తున్నా మంచి ఆరోగ్యం సమకూర్చండి వీళ్ళకి ఎక్కడ కూడా తండ్రి నిన్న కుంబల్ రాకుండా విశ్వాసంలో బలపరచబడి తండ్రి ఆయన తీసుకుంటున్న ప్రతి ట్రీట్మెంట్ ఎంతో తండ్రి లాభదాయకంగా ఉపయోగకరంగా చేయమని అది పని చేయనట్లుగా కృతజ్ఞయమని ఈ నోటి మాట వల్ల మేము జీవిస్తాము ప్రభాతది మందుల వల్ల కాదు తండ్రి నేను డాక్టర్స్ వల్ల కాదు హాస్పిటల్స్ వల్ల కాదు మేము తీసుకుంటున్నా ప్రత్యేకమైన తండ్రి శ్రద్ద వల్ల కూడా కాలుతావా కానీ నోటి మాట వల్ల మేము నమ్ముతూ తండ్రి మీరే తెలవని ప్రార్థిస్తూ ఆ బిడ్డల్ని లేవనెత్తమని కోరుకుంటున్నాం తండ్రి దయ సూచించండి సహాయం చేయండి తండ్రి ఏ విధంగా అవిరామం కోసం ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి బ్రెయిన్ లో ప్రతి క్లాట్స్ ని బ్లడ్ క్లాట్స్ ని తండ్రి డిస్టర్బెన్సెస్ అన్నింటి తీసివేసి చక్కగా తండ్రి నేను తన కుటుంబ జీవితం గడుపుకున్నట్లుగా ఇది కృపద చేసి పూర్తి మాటలు పూర్తిగా రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీ కార్యం చేయండి నీ లోకైన కార్యం చేసి మయం పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ రీతిగా వాళ్ళ భార్య నిర్మాణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భర్తను చూసుకునే విషయంలో కావాల్సిన కృపద చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి తండ్రి నేను ప్రభా ఈ సమయంలో తండ్రి నేను వరదల్లో విడుకున్న నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వరంగల్లో తండ్రి ఆయన ఆ స్థలాల్లో ఉపయోగోదావరి స్థలాల్లో ప్రభా ఇరుకొని ప్రభా ఎంతో కష్టపడుతున్నారు ఇళ్లలో నీళ్లు వచ్చేసినాయి బాత్రూం నీళ్లు అన్ని నీళ్లు కలిసిపోయినాయి ప్రభా తండ్రి వాళ్ళ ఏ నీళ్లు తాగుతారు ఎక్కడ పండుకుంటారు ఏ పరిస్థితి ప్రభా నిజంగా తండ్రి ఎంతో దయనీయమైన స్థితి ప్రభా నిజంగా తండ్రి ఆయన అసలు ఊహించుకోవటానికే కష్టంగా ఉంది ప్రభా ఏదో టీవీలో చూడటం పేపర్ లో చూడటం తండ్రి అసలు తండ్రి నేను ఎంత భయంకరమైన స్థితి ప్రభావ అయా తండ్రి మమ్మల్ని ఎంత సురక్షితంగా ఉంచారు ఎంత గొప్పగా ఉంచారు ప్రభు తండ్రి అయినా ప్రభా ఏమాత్రము కూడా ప్రభా తండ్రి వాళ్ళకంటే తండ్రి నేను గనులము కాదు ధన్యులము కాదు ప్రభు అంత్రి అయా తండ్రి మాకు నేర్పిస్తున్నారు అలాంటి క్షణము మీ జీవితంలో రావడానికి ఎంతసేపు ప్రభావ అలాంటి పరిస్థితి రావడానికి మా జీవితంలో ఎంతసేపు ప్రభావ నీ హస్తంలో తండ్రి నేను ఎవరు నీ ఎవరు తప్పించుకోగలరు తండ్రి నేను ప్రభా తండ్రి ఏ పరిస్థితి నుంచి కూడా మేము తండ్రి తప్పించుకోలేం దానికి ప్రభావి రోజున మా స్థితి బట్టి అయ్యా తండ్రి పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం తది దయ చూపించండి ప్రభావి తండ్రి నేను వాళ్ళ వాళ్ళ ఆహారం లేని వారుగా ఉన్నారు నిద్ర లేని వారుగా ఉన్నారు అయ్యా ఇల్లు తండ్రి నేను ఇళ్లలో ఉండలేని పరిస్థితిలో ఉన్నారు అయ్యా తండ్రి సహాయం చేయండి తండ్రి గవర్నమెంట్ ఏదైతే స్థావరాలు పెడుతుందో ఆ స్వరాల్లో ప్రభా తండ్రి భోజనము గాలి తండ్రి ఆయన దోమల వల్ల పాములు తేళ్లు ప్రభావ తండి అయినా భయంకరమైన తండ్రి ఇది వాసన చనిపోయిన జంతువులు ప్రభావ తండి అయినా వీటన్నిటి మధ్య తండ్రి దయ చూపించండి సహాయం చేయండి ప్రభుత్వం త్వరగా పనిచేయనట్లుగా తండ్రి సహాయపడినట్లుగా కృప్ చూపించమని బ్రతిలో ఆడుకుంటున్నాం తర్వాత తండ్రి ఆయన వరంగల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్స్ వల్ల నీళ్లు పోకుండా చేశారు అయ్యా తండ్రి అనానితంగా ప్రభా మనుషులు ఎలాంటి దుర్భాగ దుర్భాగ్య పనులు చేసుకుంటున్నారు దానివల్ల అనేకులు తండ్రి అమాయకులు కూడా తండ్రి దానివల్ల సఫర్ అవుతున్నారు ప్రభావ సహాయం చేయండి ప్రభావ క్రూప్ చూపించమని ప్రార్థిస్తున్నాం దయ చూపించండి సహాయం చేయండి నో కన్స్ట్రక్షన్స్ ఇలా కొట్టేస్తున్నారు ప్రభా వాళ్ళ ఇల్లు వాళ్ళు డబ్బులు పెట్టుకొనుక్కున్నారు పాపం వాళ్ళు వాళ్ళు పత్తి తీయంటూ మొక్క అయ్యా సహాయం చేయండి క్రూప్ చూపించమని తండ్రి ఈ రీతిగా తండ్రి ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మా దేశం అనేకమైన ప్రాంతాల ప్రభా వర్షం వల్ల ప్రభావల వల్ల ప్రభావాన్ని కష్టాలు పడుతున్నాయి వీళ్ళని మీరు ఆపం చేసుకోండి న్యూఢిల్లీ బాంబే తండ్రి ఆ స్థలాల్లో ప్రభావం సహాయం మా దేశం చుట్టుపక్కల దేశాలతో ఇస్తే సంధిభావం కలిగి ఉండడానికి నేర్పించండి ప్రభావ సమాధానంగా జీవించడానికి సహాయం చేయండి విద్య కూడిన మాటల నుంచి తప్పించండి గర్వ కూడిన మాటల నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభావిత సహాయం గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహిమే స్థోత్రమైన అబ్రహా యాకృతుల గొప్ప దేవ పరిశుద్ధి కృపమైన ఈ దర్శన కాలతో మమ్మల్ని అందరి ప్రభావ సురక్షితంగా కాపాడన ఈ కృపలో మమ్మల్ని పత్రికలు ప్రభావ మమ్మల్ని సజీవెట్టుకున్న ఈ కాచి కాపాడనైనా మీకు సన్నిధి మమ్మల్ని బట్టి మీకు వందరం ప్రభావం కుటుంజ్ఞతల ప్రభావం మీకే స్కృతులు స్తోత్రమైన సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తీసుకులుగు ప్రభావ ఇక ఉదయం కాలం సమయం మీకు తల్లిని వచ్చిన ప్రభావ చిన్న మందలాగే కూరుకున్నాం ప్రభావ ఆయన మీరు మధ్య ఉంది ప్రభావ నాతో మాట్లాడే అనుబట్టి మీకు వందాం ప్రతి ప్రార్థనలో ఆయన మీకు దిగులు భద్రపరచుకుని తగిన కాలంలో ప్రభావ వాటిని జవాబులు ఇస్తారు ప్రభావ ఆయన మీ అభివృద్ధి వాటిని పొంది ఉన్నారని నమ్ముడి అప్పుడు మీకు కడుగుల మీరు అనారిస్తారు ప్రభావ అద్భుత రీతిగా ప్రభావ అందరి చూతలు మీద మీకు వందాం సమస్త గణత మహిమ నుంచి ప్రభావ ఆయన మీ నామం బట్టి ప్రార్థనలు ఇస్తున్నాం ప్రభావ పరిశుద్ధ కృప ఆయన ఇసు ప్రభానికి వందా ప్రభావ నా దేవత ఈ లోకమంత ప్రభు అంత గందరగోళ శక్తులు ఉంటుంది ప్రతి సంఘం ప్రభావ నా దేవుని ఆత్మీయ దొందుకువాలని సహాయపడి ప్రతి సంఘం సరస్తిలో రావాలా నా దేవాలి ఇసు ప్రభు అందరు ప్రభావ తండ్రి ఇసుక్రవ అన్నికులు ప్రభావీ చట్టని ప్రకటించాలా అబద్ధ బోధం బహు భయంకరంగా ప్రభా అది స్ప్రెడ్ అవుతున్న ప్రభావీస్తున్న ప్రభావ తండ్రి నా దేవత అన్నికులు ప్రభావం ఆ బోధ నుంచి వాళ్ళు సంపూర్ణ మీకు సత్తని గ్రహించలాగిన ెత్తండి ప్రతి బిడ్డ మీరు నూతన అభిక్షేపించండి ప్రభావంతో విస్తారంగా ప్రభావం ప్రార్థిస్తున్న పత్రిక మీద నడిపించండి ఆయన మీరు గొప్ప విధి నూతన అభిక్షేకండి ఆయన ఇక వైరస్ బాధ్యత గురించి ప్రార్థించలేక వైరస్ ఎంతో మంది ప్రభావం కనిపించబాన్ని ఆదరించండి మీరు బలపరచండి వాళ్ళు సంపూర్ణ స్వస్థను ఆరోగ్యం ప్రభావ లేదంటే రక్షణ మార్గం నడిపించిన ప్రభావ ఇంకా ఎవరైతే ప్రభావి వైరస్ తో బాధపడుతున్నారో ప్రతి బిడ్డని తాకని ప్రభావ స్వస్థపరిచిన ప్రభావ నీరే స్వస్థపరిచే దేవుడు చేసే ప్రభావిత స్వస్థత ఉంది ప్రభావ బిడ్డకి సంపూర్ణ స్వస్థతని పూర్ణ స్వస్థతను అనుసరించమని ప్రాధిష్టమైన లేకపోతే వైరస్ కర్దిస్తున్నాయి విచ్చిపెట్టమని వేస్తున్నావు నీకు ప్రతి ఒక్క బిడ్డని తాకి స్వస్థపరి ప్రభావిత కనికలను చూపించిన ఒక అవకాశం దయచిన ప్రభావం పెట్టండి వాళ్ళ జీవితాన్ని సమర్థించుకోవాలన్నా పత్తి బిడ్డ మీరు ఆకర్షించుకున్న ప్రభుత్వ కనికేరణం చూపించండి కృత చూపించి ఆదరించైనా కృపి జీవితించేలా తాగినంత ఆధిస్తున్నాయినా పడిపోయిన సేవకులు తిరిగి లేవాల పత్తి బిడ్డ లోతులను అభిషేకించిన ప్రభావ సేవలు ఇంత బలంగా వాడుకోండి వ్యవనస్ గురించి ప్రాధిస్తుంది మా దేశంలోనే ప్రభుత్వం అనేక దేశం ఎంతో మంది యవనస్తులు వాళ్ళందరూ గొప్ప గొప్ప సేవకులు తాడవల్ల ప్రతి గిడ్డ ప్రభావం బంగించండిస్తున్న సైతం దర్శించిన ప్రభావం వాడుకోండి ఈ లోకాధిపని ఆలయ ప్రభావంతో వృధా చేస్తున్నాడు కాల్ చేయడం ప్రభావ నా దేవాలు తల్లి లోకాధిపతిలో బిడలు విడదాలు కనిపించింది ఇక్కడ గొప్ప చెరువులుగా తయారు అధిషేదం చేసి చివరి కాలంలో బహు విని బిడ్డగా అనేక వార్తలుగా లేని ప్రార్థిస్తున్నాను మా దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచమని ప్రార్థిస్తుంది తిరిగి రెడ్డి కనికరించండి కృపించాడు ప్రోభా నా దేవ్య నా ప్రభావ ఉద్యోగాలు ఎంతో మంది ఉద్యోగాలు పోయిన కొత్త ఉద్యోగాలు తిరిగి దయచేయండి ఆయన నా దేవారు మంచి చారిని సహాయపడండి సదం జీవితంతో ఉన్నట్లుగా కొంతమంది ప్రభావ ఆయన కుటుంబంలో ఆధారపడి గను ప్రదరించండి రక్షణ మారు మంచి దయచేయడం ప్రోభ నైనా నీకే వండాలే ప్రభావ నా దేవ ఐసు ప్రభావ నీరణ దగ్గర ముఖ్యం కాకని ప్రభావం ప్రభావ రక్త ప్రోక్షణ రహించను రక్తను సోక్షింపచ్చే ప్రభావం ప్రకటించిన వేసుకొనాల ప్రభావ ఒక వైరస్ కృతజ్ దూపించండి వీటిని స్వస్థపరిచిన ప్రభావం జీవితాన్ని సమర్పించుకోవాలని ఆకర్షించుకునే ప్రభావం రక్షించుకోండి రక్షణ స్థానానికి నటించడం ప్రార్థిస్తాను నా దేవ స్వస్థపరిచే దేవుడు తెలుసుకోవాల ప్రభావం ప్రార్థించాల నా తండ్రి ఆ బిల్ని మీరు ఆకర్షించుకునే ప్రభావం రక్షించుకునే కనిపిరి చూపించుకుని ప్రార్థిస్తున్నాయి స్వచ్ఛ ఖర్చు అని అంత హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది ప్రభావితం ప్రోక్షింప చేయండి సంపూర్ణ స్వచ్ఛతం దయచేయండి అనారోగ్యాన్ని కుట్టి ప్రభావ చేతుల నూతన కార్యం జరిగించే బిడ్డని ఆ గొప్ప చదువుకులుగా మీరు వాడుకోవాలి ప్రో మా దేవుని ఆ ప్రభావాలి ఆ రీతిగా ప్రభావం ఇస్తే ప్రభావ చక్ర ప్రాణాలు చేసుకునే నూతన బ్రదరు బలంగా వాడుకోండి నాదే మహి ప్రభావ ఆనంద్ సేవ్ ఎంత మంది అయితే ఉన్నారు పర్తి భాస్కర్ దేవర్ ప్రభావ నాది గారు ఓ ప్రభావ ఇంకా ప్రభు నటారు చంద్రశంకర్ అందరూ ఎంత మంది ఉన్నారు ప్రాపర్టీ అభిషేకించిన సేవలు బలంగా వాడుకోని ప్రభావ ఆయన కుటుంబాల ధరించిన కంచపెట్టిన ప్రభావం సాధిస్తాను కుటుంబం ఇంకా ఉన్నది అభిషేకించిన సేవలు వాడుకోండి వాళ్ళ వాటిని అంతెస్ డెవలప్ చేయలేదు ప్రభావ అది ఆ రోజు విద్యా ప్రత్యేక మహిమాద ప్రభావాలను తీర్చుకున్న ఆ కుటుంబాన్ని అభిషేకించి బలంగా వాడుకోవాలి బహిరంగం గొప్ప పిల్లలని దీనికి ఆశ్రయించండి కలిసి వెళ్లి ప్రవ్వా ఆయన మీద గొప్ప విద్యండి అగ్రహం ప్రారంభిస్తూ వ్యాస గురించి ప్రారంభిస్తాం అగ్రహం గురించి ప్రవ్వ మీకు అర్థం చేసుకుని మా జీతాలు అడుగుపరుచుకొని మరియు అనుభవ పూర్తి అన్ని నూటల అభిషేకం అందరు దయచేసి మీ రాత్రుడు మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాయల ఏక పరిశుద్ధి దర్శకాలం అంత మన సురక్షితంగా కాపాడి సజీలకలను పెట్టండి మీకు ఎంతో వానంగా అయినా ఒక దినానికి మీ యొక్క నూతనమైన కురించి నడిపించండి రక్షణ ప్రణాళికలో మేము సహాయపడండి ఇది కేవలం మీ యొక్క జన్మలే ఆ శ్రమే సాధ్యం ప్రభుత్వం కేవలం మీ యొక్క గ్రూపలోనే సాధ్యం లేదు కాబట్టి సంపూర్ణంగా ప్రమాణ పుట్టీ అధికారానికి లోబడి సూప్రత పచ్చపడండి కవ్వ అనేక పర్యాలు మీరే మాత్రం మాట్లాడతారు కవ్వ ఇది మనుషులతో సాధ్యాన్ని మీ సమస్త సాధ్య ప్రభుత్వం ముఖ్యంగా తండ్రి అటు మీ జీవితంలో ఏ రితిగా మేము ముందుగా ఆక్షిపించమంటే బాగున్నాయి నీతి రాజ్యాన్ని తకమన్నారు దాని తర్వాత సమస్తం అనుగ్రహిస్తాను కాబట్టి సంపూర్ణంగా వెతుకలాగా దాని కొరకు ప్రయాణిస్తున్నారా దాని పూర్తి పాఠశాల ఈ దేశంలో మీరు అన్ని ఆశీర్వదిస్తా అని చెప్పిన తప్పి వాగ్దానం అబ్రాహ్మణి చేయబడ్డ ప్రతి వాదనం మీకు అనుగ్రహించబడుతుంది అని అనుకుంటాము ఇక పక్షంగా మేము ఉన్నాం కాబట్టి ప్రతి వాగ్దనం మాకెంట్ అనుగ్రహించబడింది నేను విశ్వాసం నేను దాన్ని బట్టి మీకు అందాను కాబట్టి నేను నేను దేని విషయంలో క్షితించకుండా ఏ విషయంలో భారతలకు ఆ సపతలకి నేను చోటు ఇవ్వకుండా ప్రతిక్షణం మీ తలపు చోటించలాగా చెప్పవా ప్రతిక్షణం ప్రార్థనలో ఉండేలాశ్వాసంలో ముందుగా చేపడండి చెక్కువా తడి జీవితం మా తండ్రి కలిగించండి ప్రజల నుంచి వారి చేత అద్భుతాలు చూపించండి స్వచ్ఛతలు చేపించండి నడిపించండి ఆత్మీయ సత్యం చుట్టూ నడిపించిన ప్రభుత్వం ప్రకటించిన ప్రతి అనేక మార్పు చెందాల ప్రభు లేదు అనేకమైన జ్ఞానులకు వీటిని మార్పు పరిచి పామార్లకు వీటిని బయలుపరచుతారు పామర్లుగా మార్చడం దీపం మీకు ఎక్కువ తెలుస్తాను మీకే కలగ్ ఎవరి నడిపించండి వారి జీవితంలో అందుకని చీకరించండి వారి జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వదాన్ని నడిపించడం మనకి అర్థిస్తుంది ప్రతి ఆటంక పట్టి చీకటి శక్తులని సీకరిస్తున్నాం అని అర్థిస్తున్నాం చీస్ అనేది ఆజ్ఞాపిస్తున్నాడు వారి చేతలలో తేలిని దెబ్బలించడం వాటి అన్నిటికీ సెవెన్ టైమ్స్ తిరిగి వాపస్ తీసుకు వెళ్ళిపోవాల్సింది చీకటి శక్తి ఆగ్ఞపిస్తున్నామని సీకరిస్తున్నాం హామిల మీకు వరుసగా తెచ్చుకోండి ప్రార్థిస్తా ఉంటే అర్థం చెప్తున్నా కన్నీతో మీకు వందనక్కడ పెద్దలు మీ నా ములో ఇక్కడ చిన్న మండలి అందరం కోరుకున్నాం నేర్చుకు మా మధ్యలో ఇవ్వడం తిన్నా వేస్తున్నా వాక్యంపై మేము అక్కడ వాక్యం ప్రకారం నన్ను జీవించారా మా పాఠం ద్వారా ప్రార్థన ద్వారా మీ మయం మా ప్రతి పాదనం బురద కావచ్చేస్తే కదా ఎందుకంటే మా ప్రతి పాదన కదా ఇది గొప్ప కరం నిర్యోగించండి మీరు సంబంధాన్ని కదా ఇది గొప్ప విజయాన్ని మరి ముఖం చేత ఇది తల్లి బ్రదర్ మన రజు విషయం కాదు ముఖ్యం తొక్కపరచండి ప్రతి అనారోగ్యం బురద ప్రతి ఆరోగ్య బలం భయం చేయండి ఆరోగ్యం ఇస్తాను బిడ్డ చేసుకోవా ఎలాంటి అనారోగ్యం లాభాలు వాళ్ళ చెట్ల మీద కంటి పెట్టండి ఆ రోజు మీరు ప్రార్థన చేస్తే వాళ్ళ కుటుంబం చీ కంచారా ఈ రోజు మా ప్రార్థన ద్వారా ఆ కుటుంబం చెట్టు మీరు కంచపెట్టండి వాళ్ళకున్న ప్రతి అనారోగ్యాన్ని తీసేయండి వాళ్ళకున్న ప్రతి సమాన్ని విడుదల చేయండి మరి మీకు అనేస్తా ఈ మరి ఈ భయం మన సార్ విజేతంగా మారుతుంది అది నమ్ముతున్నా మేము భయపడతాను అనిపిస్తుందా అని కూడా నేను ఎంతో మళ్ళీ అనారోగ్యంతో బాధపడతాయి చాలా మనిషి ఆరోగ్య బలం దాయి డబ్బులు ఇంతమంది బాధాపరాల డబ్బు మీరు గొప్ప కాలండి ప్రతి ఒక్క హాస్పిటల్ ప్రతి ఒక్క గవర్నమెంట్ నర్సులతో మీరు మాకు బాగా వాళ్ళకు దయచేయండి మీ గొప్ప కాలాన్ని నిర్మించా మన ప్రైవేట్ హాస్పిటల్ ఈ వైరస్ బాధ్యత చేస్తుందా దాంట్లో భయంకరంగా దుకుంటే ఏం లేదు మన ప్రైవేట్ హాస్పిటల్ మాట్లాడండి మన ముందు లాంటి హృదయాన్ని మీరు తీసివేసి మనకు లాంటి గొప్ప కాలాన్ని గొప్ప మధ్యాన్ని మీరు వైంచండి మనం ఏదో ఒక మనసులో ఆత్మహత్య చేసుకోవడం అలా ఈ మనసులు ఆత్మహత్యం మాట్లాడాలి ప్రతి గేమ్స్కి గానీ గాని మన చెడ్డ చెడ్డ తలవేలా కానీ డగ్స్ కానీ గంజాయి గానీ ప్రజ్ఞ చేస్తారా అలా పద్దెనిమిది దేవుడు ఏ శ్లో తెలుసుకోవాలి అర్థం ఇది ఒక వల్కమైన వాళ్ళకి అందరూ చేయాలనుకున్నాం గొప్ప క్రీని ఉద్యోగించండి వాళ్ళకి రాష్ట్రాల మీరు బాక్లు ఉండండి వాళ్ళు ఒక పరిచయా చేస్తుండగా వాళ్ళకి మీరు తోడే ఉండండి రావాల్సిన శ్లోభాలు బయట మరియు ముఖ్యం చేస్తా ఒక రైతు ఒక కింద ముఖ్య పరిచర్యా చేస్తుండగా ఎలాంటి ఇబ్బందులు దానికి ఎంత కింద వాళ్ళ చెట్టు మీరు కంచెస్తోంది మరి మీరు గొప్ప ఖరాన్ని జరిగించండి ప్రపంచం మొత్తం దేవుడు ఎక్కువ మీరు గొప్ప ఖరాన్ని జరిగించండి మన విధంగా వరంజల ఆ వాటర్ వల్ల ఎంతో మంది బాధపడుతుంది లేక ఎంతో మంది పదీ పిండి లేక కొండల మీద గుట్టల మీద రోడ్ల మీద జాలి కలిగించండి వాళ్ళ గొప్ప ఖరం జరిగించండి వాళ్ళకి ఎందులో చేస్తు మార్గాన్ని చూపించండి కేవలం ప్రార్థన నావం కార్యం నువ్వు చేసేవాళ్ళు వేస్తుందా ముఖ్య పెడుతున్నా లేవు మాకు దయచేయండి అభివృద్ధి మీరు ముక్కండి అభివృద్ధి మీరు స్పష్టపరి చేస్తుంది కదా మళ్ళీ అదే విధంగా చెప్తాం మాకు ఆ బాధ తెలియలేస్తుందా ఎదుగురించి చెప్తాము కదా మేము నమ్ముకొని మేము చెప్తాం మంచిగా ఆ బిడ్డలు వేస్తే వాళ్ళు ఇంతకన్నా బాధపడుతులేస్తాం వాళ్ళ గురించి మేము బలపెడుతున్నాస్తున్నాం మా మొదటి మీద ఉత్తరాన్ని దయచేది మా ప్రమాదనం దేవుడు మా ఆంధ్రలో కూడా అదే పరిస్థితులను చేస్తాం ఆ విధంగా వాళ్ళ బిడ్డల మీరు ముక్త పరిచయం చేస్తున్నా ఎలాంటి పాడు ఎలాంటి పంట నష్టం ఆశ్రీ నష్టం చేయడానికి గొప్ప కాదాన్ని తిరిగించండి ఈ ప్రాంతాలు విడుదల దండిస్తా వాళ్ళ విధంగా ఈ ఈ ఆన్లైన్లో ప్రతి బిడ్డల మీద ప్రతి బిడ్డల మీద ముక్తాన్ని స్వచ్చపరిచండి ప్రతి ఒక్క నుండి ఆ బిడ్డలకు మీరు విడుదల చేయించండి ఆశీర్వాదాలు మీరు దానించండి ఇస్తున్నా వాళ్ళ కాలేజ్ ఆశీర్వాదాలు మీరు భయం చేయండి ఇస్తున్నా వాళ్ళ ప్రయాణాల అన్నింటిలో ఆశీర్వాదాలు దండి అలాంటి ఆశీర్వాదం చేస్తూ దేవానికి ఎంతో తండ్రి మీరులోనైనా గడిచిన కాలం అంతా నీకులో కాచి కాపాడి ప్రభా హయా సన్నిధిని ప్రభాయానికి ఎంతో అందునాడు అయా ముఖ్యంగా ప్రభా అందుకని ఆయన అయా ఈ లాక్డౌన్ సమయంలో ప్రభా అనేకల గురించి మేము ప్రార్థన చేసినప్పుడు జీవితాల్లో ప్రభా మీ అద్భుతమైన కార్యాన్ని అయా మీ ఆశ్చర్యమైన కార్యాన్ని అయా చేశారు తండ్రి మీకు ఎంతో వందనాలు ప్రభా అయా అనేక ప్రభా ఆయా సాక్ష్యంగా నిలిచారు తండ్రి నీకు ఎంతో వందనాలు ముఖ్యంగా అయ్యా నా విషయంలోనూ అయ్యా నా కుటుంబ విషయంలోను అయా బ్రదర్ విజయ్ గారి విషయంలోను అయ్యా ఇద్దరు జాషోళ్ళ అభిరామ్ గారు విషయంలో ఏ వెంకట సుబ్బయ్ గారు ఏపదం గారు విక్టరీ గారు అయ్యా వీళ్ళందరి విషయాల్లో అయ్యా అయ్యా ప్రార్థన చేసినప్పుడు అయ్యా మీరు సహకారులుగా ఉన్నారు తండ్రి అయ్యానికి ఎంతో వండు నా ప్రభా అటు విశ్వాసమైన పెట్టేయమైన కిరణ్ గారి గురించి అయ్యా మరి సన్ని గారి గురించి అయ్యా రజ్ని గారి గురించి ప్రార్థన చేస్తుండే అయ్యా మీ దగ్గర హస్తాన్ని వారిపై ఉంచుండే దేవానికి ఎంతో వంద స్తో ప్రభా అ ప్రభా వారిని దర్శించండి ముఖాన్ని స్పష్టపరచండి ప్రభావ ఎదుగునైనా ముఖ్యంగానైనా లేఖ నా ప్రకారం ప్రభావాల ముందు ఆయన వెతుకునే తండ్రి అయ్యా ముఖ్యంగా ప్రభావిరుగనైనా అయ్యా మరి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుందని అన్నాను తండ్రి అయ్యా వాటిని వెతికేవారి వాటిలో ప్రభావం చూసి ప్రయా సత్యాన్ని తెలుసుకునే వాళ్ళను తీర్చిదిద్దమని సేవ జీవితంలో మమ్మల్ని పరిచర్లు మమ్మల్ని ఉంచమని సహవాసు ఆయాలు నడిపించమని కారణం చేయమని తకరిక సహవాసాన్ని బలపరచండి ప్రయాణకులు ప్రభుత్వ యామస్తుల మీద ఆకర్షించండి ప్రయా ముఖ్యంగా తండ్రి ఈ వర్షాకాల సమయంలో ప్రభుత్వ ఫ్లడ్స్ ప్లడ్స్ వచ్చి విపరీతంగా ప్రభుత్వ ఎంతమంది అయితే ప్రభుల ఏ నిరాశ్రులైనారో అయా ఇల్లు లేక అయా తినడానికి లేక ఉండడానికి లేక పనుకోడానికి లేక ఏ ప్రభు అయా ఏ విపరీతమైన ఇబ్బందులు ఉన్నారో వారిని ప్రభు మీరు దర్శించేస్తే ఏ అయ్యగలిగిందేవా కలిగింది ఆయన ఒకసారి వారిని దర్శించండి వారితో మీరు మాట్లాడండి మనం రక్షించండి కాపాడండి ఏ మన జీవితాలకు అవకాశాలు మీద నిధులు జరుగుతుండ్రీ అయ్యా వారి పశువుల్ని పక్షుల్ని వారిని అయ్యా మీరు కాచి కాపాడండి తండ్రి అయ్యా మీకు దగ్గర అయ్యా హస్తాన్ని వారిపై ఉంచమని ప్రార్థించాం తండ్రి అయ్యా వారికి ఎవరైనా సహాయం చేసేవారిని అట్లాగేనైనా ప్రభావ మరి పరిచయం చేసేవారి మీ పరిచయం చేసేవారిని అట్ట పంపించు ప్రభా అయ్యా మీ కార్యాన్ని పట్ల అయ్యా ఉంచమని ప్రార్థించం అయ్యాచేడు మీరు ఇంకా నువ్వు ఇంకెట్ ప్రభావం ముందుకు తీసుకెళ్ళమని అయ్యా అయ్యా అనేక మర్మాలు మాకు తెలియజేయమని అయ్యా మీరు సహాయకులుగా ఉండమని బాధపరిచి స్థిరపరిచి తీసుకెళ్లి పనిముటిగా మమ్మల్ని వాడుకోమని మనం ప్రచారం దాని ఏ సైజీ కలిగిందాము అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకున్నాం తండ్రి కృప సమాధానం నడిపి ప్రజలండి థ్యాంక్ యూ సార్ సార్